చేసుకునే ముందు ఆ బ్రహ్మగారు అనుమతి తీసుకుంటారు ఓం ఇది అగ్నిహోత్రం అనుజానాతి వీడు జుహోమి చెప్తే నేను హోమం చేస్తాను జుహోమి హోమం చేసుకున్నానండి అంటే ఆయన ఓ సరే అగ్నిహోత్రం చేస్తావా చేయి అని ఆయన అనుజ్ఞ ఇస్తారు అలా అనుజ్ఞ తీసుకుంటారు మీరు అనుజ్ఞ ఇస్తారు అంతా ఓంకారంతోటే అంచేతనే మీరు ఎప్పుడైనా గమనించారా ఇలా అనండి అంటాడు పురోహితుడు వీడి చేత ఓ మాటలు అనిపిస్తాడు అవతల వాళ్ళ చేతి ఇంకో మాటలు అనిపిస్తాడు దాని అదంతా అలాగే ఆ భాషలో అలా దానికి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేసి అనేయడం కాదు ఆ భాషలో అనాలి ఈ మధ్యన కొంత తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నారు తెలుగు ట్రాన్స్లేషన్ వరకు బానే ఉంది కానీ ఒరిజినల్గా సంస్కృతంలో చెప్పి ఆ తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలి అది కొద్ది కాబట్టి నేను ఏమంటే అగ్నిహోత్రం చేద్దాం అనుకుంటున్నానండి ఆ చేసుకోవాలా అని అలా ఉండకూడదు ఆ భాషల్లో జుహోమి అంటే ఓం అలా అలాగే ఇంటికి భోక్తలను పిలిచినప్పుడు తృప్తాస్థ అని అంటారు తృప్తాస్మహ రెండు పురోహితులు అంటాడు కానీ కొంచెం సిన్సియర్ పురోహితుడైతే అయ్యా మీరు అనండి తృప్తాస్థహ అనండి మీరు అని ఆయన చేత అనిపించి అయ్యా ఇప్పుడు మీ భోక్తులకి తెలియదు సో వాళ్ళ చేత అనిపించాలి ఇప్పుడు మీరు అనండి తృప్తాస్మహ అనండి ఆయన వాళ్ళ చేత అనిపిస్తుంది అయ్యా మీరు తృప్తులైనారు అని ఆయన అంటే అవును తృప్తులమైనాము అని వీర అలా సంస్కృతంలో అంత అడాలి దాన్ని అలాగే జుహోమి ఓ సో ఈ విధంగా ఈ ఓంకారము కర్మకాండంతా వ్యాపించి ఉన్నది తర్వాత ఓమితి బ్రాహ్మణఃప్రవక్ష్య బ్రహ్మోపానవానీతి అక్కడ ఓమితి అన్నప్పుడు ఆ టీ మీద స్వరిత ఉంది బ్రాహ్మణ అనియకూడదు ఓమితి బ్రాహ్మణ స్వరిత కొంచెం బాగా చెప్తూ ఉండాలి ఎనివే సో భాష్యం ఓమివా బ్రాహ్మణ ప్రవక్ష్యన్ ప్రవచనం కరిష్యన్న అధ్యమాణ ఓమి ఓమితి ప్రతిపద్య అధ్యేతుమిర్థ ఇప్పుడు ఓమితి బ్రాహ్మ బ్రాహ్మణ అంటే వేదవేత్త వేదం ఉండాలి కదండీ ప్ర ప్ర ప్రవక్ష్యన్ వేదాన్ని బోధించబోతున్నాడు లేదా తాను అధ్యయనం చేయబోతున్నాడు ఆ ప్రవక్ష్యన్ అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి రెండర్థాలు చెప్పారు శంకరులు ప్రవక్ష్యన్ ప్రవచనం కరిష్యన్ వేదమును ఎదరవాడికి బోధించబోతు ప్రవచనం అంటే ఎదరవాడికి చెప్పడం కదా బోధించబోతో ఓం తోటి ప్రారంభిస్తాడు ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్య నాహ ప్రవక్ష్యన్ అంటే ప్రవచనం కరిష్యన్ ప్రవచనం చేయడానికి ముందు ఏమని ప్రారంభిస్తారు ఓం అని ప్రారంభిస్తారు అలాగే ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రారంభించినా అలాగే ప్రారంభిస్తారు మిమ్మల్ని కూడా వేదం తైత్రి ఉపనిషత్తు చెప్పమన్నారు అనుకోండి ఇషన్నో మిత్ర అని అలా మొదలెట్టకూడదు ో మిత్రుణ అనే మొదలు పెడతారు రైట్ ఏ మంత్రం మొదలుపెట్టినా అలాగే అలాగే నామాలతోటి పూజ చేసేప్పుడు ఓం తోటి ప్రారంభించాలి సేమ్ ప్రిన్సిపుల్ ఈజ్ ఎక్స్ట్రాపులేటెడ్ దే ఓం విశ్వస్మై నమ ఓం విష్ణవే నమ ఓం వషత్కారాయ నమ అని అలాగే ప్రతి ఓం పూర్వంగా ఉంటుంది సో ప్రవక్ష్యన్ అంటే ప్రవచనం కరిష్యన్ ప్రవచనము వేదమంత్రముల యొక్క ప్రవచనం చేయబోతున్నవాడై బ్రాహ్మణ అంటే వేదవేత్త ఓమితి ఆహా ఓమని ఆరంభం చేస్తాడు ఇకపోతే ప్రవక్ష్యన్ అన్నదానికి సో రెండో అర్థము అధ్యష్యమాన అధ్యయనము చేయబోతున్నవాడు తాను అధ్యయనం చేయబోతున్నాడు తాను చదువుకోబోతున్నాడు అండి నేను ఎదరవాడికి చెప్పడం ఒకటి నాకు నేను చదువుకోవడం కూడా ఒకటి ఉంటుంది కదా చదువుకునే ముందు ఎలా చదువుకుంటాడు ఓమివాహ అని చెప్పి ఏ అధ్యయనం మొదలు పెడతాడు సో ప్రవక్ష్యన్ అన్నప్పుడు రెండు ధాతువులు అక్కడ వచ పరిభాషణే అనే ధాతువు వచ పరిభాషణే అనే ధాతువు వదతి వదతి వేరే ధాతువు వద అనే సో వచ పరిభాషణే భాషించుట చెప్పుట అనే అర్థంలో భవిష్యత్ కాలాన్ని బోధించేటువంటిది ప్రవక్ష్యన్ అంటేనే ప్రవచనం కరిష్యన్ భవిష్యత్ కాలం చెప్పబోతు అనే అర్థం అర్థం ఉంది వహ ప్రాపణే అనే అర్థం అవుతుంది జ్ఞానమును ఎదరవాడికి అందించబోతో తాను అధ్యయనం చేసుకుంటాం రెండు అర్థాలు ఒకటే ఎదరవాళ్ళకి జ్ఞానం అందివ్వబోతుండడం ప్రవచనం కరిష్యం తాను అధ్యయనం చేయటం సో రెండు సందర్భాల్లో కూడా ఓమ్ అని ప్రయోగిస్తాడు అంటే గురువు గారు ఓం అంటా శిష్యుడు కూడా ఓం అని అంటారు ఓమిత్యేవ ఆహా ఓమితి ప్రతిపద్యతే అధ్యేతుమిర్థ ప్రతిపద్యతే అంటే ఉపక్రమతే ఓం అని చెప్పి అధ్యేతుం ప్రతిపద్యతే అధ్యయనము చేయుటకు ఆరంభించును ఉపక్రమించును మీకు తెలుసున్న విషయమే అక్కడ ఒకే భాష్య పంక్తులను అన్వయం చేయాలి కదా ఇంకా తాత్పర్యం తెలుస్తూనే ఉంది ఏం కష్టం ఉంది గురుగారు ఓమంటాడు శిష్యుడు ఓమ్మంటాడు అయిపోయింది కానీ వాక్యం అంతా ఎలా ఉందో పంక్తి బాగా అన్వయం ఉండాలి పంక్తి అన్వయం ముఖ్యం తర్వాత బ్రహ్మవేదం ఉపాప్నవాణి ఉపాప్నుయాం గ్రహీష్యామతి అదే ఓమిది బ్రాహ్మణ ప్రభక్షి అన్నాహ ఆయన ఏమంటాడంటే బ్రహ్మ ఉపాప్నవాణి ఇది వేదమును అధ్యయనం చేయబోయేవాడు ఓం అని మొదలు పెడతాడు ఎందుకు ఓం అంటున్నాడు బ్రహ్మ ఉపాప్నవాణి ఇదిగో నేను ఓం అని అధ్యయనం మొదలు పెడుతున్నాను ఈ అధ్యయన ఈ ఎఫర్ట్ ఈ చేసే ప్రయత్నం కారణంగా బ్రహ్మ అంటే వేదమును ఉపాప్నవాణి నేను పొందెదనుగాక లోట్ ఆశీర్వచనం తనకి తాను ఆశీర్వచనం నేను ఓం అని మొదలుపెట్టానండి నాకు ఈ వేదము స్వాధీనం అవుగాక అందుకోసమే కదా నేను చదువుకునేది సో మనం చిన్నప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపు నేనేదో శ్లోకం చదివి పాఠం మొదలు చదువుకునేవాడు ఎందుకంటే ఆ శ్లోకం ఎందుకు ఆ చదవబోయే పాఠం మనకే అవగాహన కావటం కోసం అలాగే ఓం చెప్పి ఈ వేద విద్యార్థి బ్రహ్మ ఉపాత్నవాణి నాకు వేదము अवगाहन को वोगा अर्थम आ ओंकारि वीडू मद वाड़ी अति सफल इलामोप्नोती भाष्य स चेनो ओंकार अला उप अंताका रेद उपनोत्य ब्रह्म ब्रह्म उपनोति दिन तेरगे चपार रह ब्रह्म उपापनोति ब्रह्म अंत वेदमें वेदमु उपाप्नोति तपन स्रह्म परमा उपनवाणी इन प्रवक्ष्य प्रापयिष्य ओम బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మా అది ఇప్పుడు వహ ప్రాపణే అనే అర్థంలోకి వచ్చావు ఇప్పుడు అంటే పొందించుట వహతి అంటే ఏంటండి మోసుకు వెళ్ళటం కాదు తీసుకుని వెళ్ళడం తనతో పాటు కాబట్టి అథవా బ్రహ్మ ఉపాప్నవాణి బ్రహ్మ అంటే పరమాత్మను వేదం సరే అధ్యయనం చేసేవాడికి వేదం కానీ మనం ఇప్పుడు వేదాధ్యయనం కాదు కదా మనం ఆత్మజ్ఞానం కోసం తంటాలు పడేవాళ్ళం కదా సాధకులు జిజ్ఞాసులు కాబట్టి బ్రహ్మ అంటే పరమాత్మను ఉపాసన చేసేటువంటి పరమాత్మను ఉపాత్నవాణి నేను పొందుతాను ఇది ఆత్మానం ప్రవక్ష్యన్ ఆత్మానం తనను ఉద్దేశించి ప్రవక్ష్యన్ అంటే ప్రాపయిష్యన్ పొందింపబోచున్నవాడై పొందింపచేయుట ప్రాపయిష్యన్ దాన్ని నిచ్ అంటారు వ్యాకరణంలో నిచ్ అంటే ఈ పేరు ఊరికే విను వినండి విను ఊరుకోండి నిచ్నా నిచ్ కరోతి అంటే ఏంటండి చేయుచున్నాడు కారయతి అంటే చేయించుచున్నాడు దాన్ని నిచ్ అంటారు సో హేతు కర్తృత్వం చేయించడం గచ్చతి వెళ్ళుచున్నాడు గమయతి వెళ్ళి చేస్తున్నాడు వీడు ఎక్కడే కూర్చుంటాడు వీడు ఎక్కడికి వెళ్ళి ఇంకొకటి పంపిస్తాడు గమయతి నిచ్ సో ఆ విధంగా భుంగ్తే భుజిస్తున్నాడు భోజయతి ఎదరవాడి చేత భోజనం చేయిస్తున్నాడు దాన్ని నిచ్ అంటారు అలాగే ఈ ప్రవక్ష్యన్ అన్న చూడండి నిచ్చుంది వహ ప్రాపణ అయిన ధాతువు మీద నిచ్ సో పొందింపబోచున్నవాడై ప్రాపయిష్యన్ సో ఈ బ్రహ్మను తనను ఉద్దేశించి ఆ బ్రహ్మను పొందింపబోచున్నాడు అంటే ఉండే వ్యాకరణం నేను చెప్తున్నాను అంటే తనకు బ్రహ్మ సాక్షాత్కారము అయ్యేట్లా చేసుకోవాలని అనుకుంటున్నాడు సో ప్రాప్యన్ అందుకోసమనే ఏమంటున్నాడు ఓమిత్యేవాహ ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మ ఓమితి బ్రాహ్మణ అంటే సాధకుడు జిజ్ఞాసు వేదం చూసుకున్న జిజ్ఞాసు బ్రహ్మ ప్రవక్ష్యన్ బ్రహ్మను అంటే పరమాత్మను తనను పొందింపబోచున్నవాడై అంటే తాను పరమాత్మను పొందుట కొరకై అని దానికోసం ఏం చేస్తున్నాడు ఓమితి ఆహా ఓం అని అంటున్నాడు అంటే ఓం అని ఉపాసన చేస్తున్నాడు తాను బ్రహ్మ సాక్షాత్కారం పొందాలని ఏమవుతుంది అప్పుడు ప్రాప్నో తర్వాత సచనోంకారేణ బ్రహ్మ ప్రాప్నోత ఆ ఓంకారము చేత బ్రహ్మను తప్పనిసరిగా పొందుతాడు ఏమి సందేహం మీరు ఘట అన్నారనుకోండి కుండ ప్రత్యక్షం స్వర్గ అన్నారు ఘట ఓ పదం స్వర్గ అన్నారు అనుకోండి పరోక్షం సో ఘట అనగానే ఆ ఘట అనే శబ్దం ఏం చేస్తుంది ప్రత్యక్ష వస్తువును అంటే మనకి నిత్యంగా తెలుస్తూ ఉండే వస్తువును ఎదురు ఉండొచ్చు లేకపోవచ్చు మనస్సులో ప్రత్యక్షంగా ఉండొచ్చు కదా ఆ ప్రత్యక్షమైనటువంటి ఒక పదార్థాన్ని భావనలో ప్రవేశపెడుతుంది ఘట శబ్దం స్వర్గ అనే శబ్దము ఒక కాల్పనిక అంటే పరోక్షం మనం చూసింది కాదు పెట్టింది కాదు ఏదో శాస్త్రం చెప్పింది లేదా వాళ్ళో చెప్పారు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ అటువంటి విశ్వాసమునకు ఆధారమైన ఒక అంశాన్ని ఒక భావనాత్మకమైన ఒక స్థానాన్ని మన బుద్ధిలో ప్రవేశపెడుతుంది కాబట్టి శబ్దము ఏదైనా ప్రత్యక్షాన్ని కానీ లేక పరోక్షాన్ని కానీ బుద్ధియందు ఉపస్థాపితం చేస్తుంది మన అక్కడ ప్రవేశపెడుతుంది ముందు నిలబెడుతుంది రైట్ బుద్ధి స్థుద్ధి కానీ ఓంకారం ఏం చేస్తుందో తెలిసిన మీరు కళ్ళు మూసుకుని మనస్సును ఒకంత సమాధానం చేసి అంటే ఏకాగ్రం చేసి మనస్సుతో ఏదో ఆలోచిస్తూ మెకానికల్గా ఓం అంటే ఏమీ అవ్వదు ఏమీ అవ్వకపో అప్పుడు కూడా మెకానికల్నెస్ని బ్రేక్ చేస్తుందో అంటే మరి యూ మేక్ ది మెకానికల్నెస్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ది ఓమ్ ఈస్ డిఫీటెడ్ దెన్ ఐ కాన్సే బట్ విత్ లిటిల్ అటెన్షన్ మీరు ఆ మాత్రం లిటిల్ అటెన్షన్ ఇచ్చి ఓం అని ఎప్పుడైతే అంటారో దాని వలన పరోక్షము కానీ ప్రత్యక్షము కానీ ఉపస్థానము కాదు పైగా పరోక్షాన్ని కానీ ఒక వృత్తి రూపంగా భావన చేసేటువంటి ఏ మనస్సు కలదో అది విలీనమైపోవును సో విత్ ది హెల్ప్ ఆఫ్ హోమ్ యూ కెన్ యూ కెన్ మోల్డ్ ది మైండ్ ఇన్ సచ్ వే టు రీచ్ బియాండ్ ది మైండ్ ఓంకారంతో మీరు ఘటము పటము అంటూ ఉంటే బియాండ్ మైండ్ ఎక్కడ వెళ్తారు శబ్దాలు ఉచ్చరిస్తూ వెళ్తారనుకోండి బియాండ్ ది మైండ్ ఎలా వెళ్తారండి అవన్నీ మైండ్లోనే ఉన్నాయి ఇప్పుడు బజారు సినిమా సినిమా పేరు యాక్టరు హీరోయిన్ హీరో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారనుకోండి మైండ్ ఎక్కడ ఉంటుంది విత్ ది సంసారం ఉంటుంది లేకపోతే దేవతలు స్వర్గము అలాగే అమెరికా మనం చూడని అమెరికా ఉండొచ్చు అమెరికా లేదా రష్యా లేకపోతే లండన్ ఇవన్నీ మాట్లాడుకున్నారనుకోండి ఊరికే న్యూస్ పేపర్లో జరిగిందే కానీ పరోక్షం కదా ఈ పరోక్షాంశాలన్నిటి ఎందు మనస్సు సంచరిస్తూ ఉంటుంది అంటే మనస్సు సంసారంలో దృఢంగా నిలిచి ఉంటుంది కాబట్టి మీరు ఏ శబ్దాన్ని ఉచ్చరించినా మనస్సు తన యొక్క కాల్పనిక ప్రపంచంలోనే సంచారం చేస్తూ ఉంటుంది అటువంటి మనస్సుని వినియోగించుకుని మీరు మనస్సుని దాటాలి మనస్సుతోటి మనస్సును అతిక్రమించాలండి అధిగమించాలండి యు కెనాట్ కిల్ ది మైండ్ అండ్ దెన్ గో బియాండ్ ది మైండ్ యూ కెనాట్ డూ దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మైండ్ యూ హెవ్ టు గో బియాండ్ ది మైండ్ టు గో ఔట్ ఆఫ్ టెన్త్ క్లాస్ వాట్ యూ షుడ్ డూ యూ షుడ్ స్టడీ టెన్త్ క్లాస్ వెల్ సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టెన్త్ క్లాస్ సిలబస్ బై హోల్డింగ్ ఆన్ టు ఇట్ వెల్ యూ గో బియాండ్ దాట్ అంతే కదా ఏదైనా అంతే కింది కొమ్మ మించి పై కొమ్మ మీదకి ఎక్కాలంటే కింది కొమ్మ వదిలిపెట్టేసి పై కొమ్మ మీద ఎక్కాలా కింది కొమ్మని పట్టుకుని పై కొమ్మ మీద అలాగే మనస్సుని పవిత్రం చేసుకుని మనస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష విషయముల వృత్తులన్నిటినీ అధిగమించి తద్వారా మీరు మనస్సుకు ఏ బ్రహ్మ చైతన్యము కలదో దేశ ఆత్మ స్వరూపమేది కలదో దాంట్లోకి మీరు ప్రవేశించాలి అండ్ ద ఇన్స్ట్రుమెంట్ టు డూ దట్ ఈజ్ ఓం ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మ అరే నేనిప్పుడు అమనీభావాన్ని పొందుతాను పొందబోతున్నాను అని ఆ బ్రహ్మను నా స్వరూపంలో ప్రతిష్ఠించుకోబోతున్నాను ఓ అని అనుకుంటాడు మళ్ళీ రిపీట్ చేసుకుంటాడు అలా చేస్తూ ఉంటే బ్రహ్మైవో పానోతి బ్రహ్మని పొందేస్తాడు ఎందుకంటే బ్రహ్మ ఇక్కడే ఉన్నది హృదయపు హర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం ఇక్కడే ఉంది బ్రహ్మ ఇంక మరో చోట ఏం ఇన్ఫినిట్ ఈస్ ఫోకస్డ్ హియర్ వాయువుని మీరు తెలుసుకోవాలనుకోండి వాయువుని ఎలా తెలుసుకుంటారు ఇలా ఎలా చూస్తే వాయువుని తెలుసుకోగలుగుతారా అంతటా ఉన్నమాట వాస్తవం లేకపోతే దుర్భిణి వేసి మీరు గెలాక్సీ చూస్తే వాయువు తెలుస్తుంది ఉంటుంది అక్కడ కూడా ఏమీ అక్కర్లేదు ద యూనివర్సల్ వాయుస్ ఫోకస్డ్ హియర్ హౌ ప్రాణ అపాన రూపంగా ఫోకస్డ్ అయితే ఏం చేయమంటారు ఆ గాలిని పరిశీలించేంతే బస్ You, know, you have to know that it is universal no no we are thinking that it is uh, limited to this maratha thinking we overcome here also otherwise the infinite why is focused here the infinite fire is focused here getharaj ji the infinite prithvi is focused here the infinite shakti is focused here everything is focused here all those things are nothing but the power of brahman which is ishvara సో ఈశ్వరుడు ఇక్కడ ఫోకస్ అయి ఉన్నాడు దాన్ని పట్టుకోవాలంటే మనసు విలీనం అవ్వాలి మనస్సు యాక్టివ్గా ఉన్నంతసేపు యూ కెనాట్ గెయిన్ దట్ మనస్ అంటే థాట్స్ థాట్స్ను ఓవర్కమ్ చేయాలి థాట్ అంటే లాంగ్వేజ్ సో వర్డ్స్ అండ్ థాట్స్ నామము రూపము దెర్ ఈజ్ వన్ వర్డ్ ఓమ్ విచ్ ఎఫెక్టివ్లీ పుట్స్ అన్ ఎండ్ టు ఆల్ థాట్స్ అండ్ దేర్ బై లాంచెస్ యూ ప్రాపన్ అంటే you into the infinite. That is వాంచు ఇన్ టూ దట్ బ్రాహ్మణ ప్రవక్షిప ఆతి బ్రహ్మోప ఆప్నోతి పర్వత ఓంకారూర్వప్రవృత్తనా క్రియాణవ సత్ బ్రహ్మేత్యుపాసీత సో ఈ కర్మకాండలో ప్రతి కర్మలో ఉండే అంశం ప్రతి అంశంలోనూ కూడా తోటే పని చేస్తున్నారు ఓంకార పూర్వకంగానే అవి ప్రవర్తిల్లుతున్నాయి ఆ కర్మలు కర్మలను చేసే యజమానులకు ఫలాన్ని ఇస్తున్నాయి ఫలాన్ని ఫలం ఇస్తాయి తప్పనిసరిగా ఆ ఓంకారం యొక్క మహిమ అట్టిది కాబట్టి మీరందరూ కూడా ओंकार ब्रह्म उपासन चेयर ओंकार महिम इत सुन च्रंथम प्रवर्तिनिधिस्वाध्याय संबंध विज्ञावापनोति स्वराज्युक्तवादतस्माता कर्मणाम इत्यतहा प्रापत आनर्थक्यम प्राप्त तापत कर्मणा साधन प्रदर्शनाथ इपन इकड़ा प्रवचनम आरंभम हो चर्चा आरंभ ఉపన్యాసం అంటే చర్చ హిందీలో ఉపన్యాసం అంటే కథ అనర్థం హిందీ హిందీ అదే అది వేరే మళ్ళా ఆ హిందీ ఉపన్యాసం వేరే ఎనీవే చూడండి ఇంతవరకు జరిగినటువంటి వివరణ చూస్తే అర్జునుడికి కలిగిన సందేహమే మనకి కూడా కలుగుతుంది అర్జునుడు ప్రశ్న వేస్తాడు కర్మయోగంలో ప్రారంభంలో మూడో అధ్యాయం జ్యాయసీచేత్ కర్మణ స్థే మతా బుద్ధిర్జనార్దన తత్కింగ్ కర్మణి ఘోరే మాం నియోజయేశవ రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు సో బుద్ధ శరణమన్విచ్ఛ కృపణ ఫలహేతవహ కర్మ సో బుద్ధి కర్మ రంగు ఉంటే బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం సో కర్మ చాలా నికృష్టమైనది తక్కువది జ్ఞానము చాలా విశిష్టమైనది కాబట్టి నీవు ది ఫైనల్ గోలు జ్ఞానాన్ని పెట్టుకోవాలి కానీ ఫలహేతవహ ఏదో ఫలాన్ని కోరి ఒక రిజల్ట్ కోరి ఆ రిజల్ట్ కోసం ఆ రిజల్ట్ త రిజల్ట్ని ఇచ్చేటువంటి ఆ రిజల్ట్కి హేతు అవుతూ ఉండేటువంటి కర్మలు ఉన్నాయే వీటిని పట్టుకుని వెళ్ళలాడుతూ ఉండటము అది కృపణత్వం ఆ దైన్యం ఎప్పుడు వదిలేను ఏదో రిజల్ట్ మనం మన దీవితం అంతా దైన్యమే ఏదో ఒక కోరిక ఆ కోరిక తీర్చుకోవడం కోసం పరుగులు పెద్ద దైన్యం ది ఎంటైర్ లైఫ్ is made measurable. Suppose ఏ కోరిక లేదనుకోండి హాయిగా కూర్చుంటాం నన్ను ఎవరు ఏమీ చేయనక్కర్లేదు ఐఎమ్ సో కంఫర్టబుల్ సో ద అప్సల్యూట్ ఫ్రీడమ్ ద రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ డిజైర్లెస్నెస్ నాట్ ఇన్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఎనివే ద టైప్ అర్థం సో వాట్ ఐ వాజ్ సెయింగ్ కృపణ ఫలహేతవ ఏదో ఫలం పట్టుకుంటూ ఉన్నాం దాన్ని ఈ కర్మ చేస్తే లభిస్తుంది అని ఆ కర్మ పట్టుకుంటూ ఉండే చేస్తూ ఉన్నాం ఈ దైన్యానికి అంతు లేదయా బుద్ధవ శరణ మనివిచ్చే ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి కానీ అని ఏదో చెప్పాడు ఆయన ఆయన మామూలుగా మాటవలసిన చెప్పాడు వీళ్ళందరూ చచ్చిపోతారేమో నేను చచ్చిపోతానేమో అంటే ఆత్మ గురించి చెప్తే వీడికి ఈ డెత్ ఫీలింగ్ కొంతపోతుందని చెప్పాడు ఆయన చెప్తే వీడే దానికి ఎక్కడ పెట్టాడంటే నువ్వు కర్మాబు జ్ఞానం అని సో కర్మ కంటే జ్ఞానమే గొప్పదంటే ఇంకా మళ్ళీ నన్ను ఈ కర్మ చేయమని ఎందుకు హింస తత్కింగ్ కర్మని ఘోరే అందులో మామూలు కర్మ కూడా కాదు యజ్ఞం చేయి హోమం చేయి లేదా జపం చేయంటే పోనీ అనుకోవచ్చు ఈ శత్రువులను సంహారం చేయడం అనే ఈ కర్మ ఘోరమైన కర్మ ఈ ఘోర కర్మలో నాకెందుక ఎందుకు ఇది తత్కింగ్ కర్మని ఘోరేమా నీయో చేయసి కేశవాడు అని అడుగుతాడు అంటే వాడి అభిప్రాయం ఏంటంటే ఈ కర్మలన్నింటినీ వదిలిపెట్టేసి నేను హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాను అర్హత ఉంటే అంత పని చేయొచ్చు కానీ అర్జునుడికి అర్హత లేదు ఎందుకో తెలుసిన హిమాలయ హృషికేశ్ వెళ్ళిపోయాడు అనుకోండి ఏమైనా హృషికేశ్ వెళ్ళిపోతే సన్యాసం ఇచ్చేస్తారు శివానంద ఆశ్రమం అనుకో లేకపోతే మరో ఆశ్రమం అనుకో వెళ్తే అక్కడ అనే రొటీన్ బేసిస్గా ఇస్తూ ఉంటారు సన్యాసం శివరాత్రి నాడు కనుక మీరు చేరితే ఖాయంగా సన్యాసం సాయంకాలం ఎప్పటికి సన్యాసం అయిపోవచ్చు శివ శివరాత్రి నాడు పొద్దున్న వెళితే పైసా ఖర్చు ఉండదు కూడా వాళ్ళే ఇస్తారు శివరాత్రి నాడు పొద్దున్న మీరు రిజిస్టర్ చేసుకుంటే సాయంకాలం ఎప్పుడు సన్యాస అయిపోవచ్చు సో అక్కడ శివరాత్రి నాడు పొద్దున్న వెళ్ళేప్పటికీ వీడి మనస్సులో కొంతమంది మీద అనురాగము కొంతమంది మీద ద్వేషము ఉంటాయి సాయంకాలం అయినప్పటికీ బట్టలు వేసుకుంటాడు వేసుకుని అరుగు మీ కూర్చుని వీడేం చేస్తున్నాడో వాడేం చేస్తున్నాడో అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు అర్జునుడు కూడా దుర్యోధనుడు తప్పించుకుపోయాడు నేను ఇక్కడికి వచ్చేసాను కానీ లేకపోతే అసలు డొక్క డవాలు చేసేసి ఉండేవాడిని ఏదో నాకు వైరాగ్యం రాబట్టి కనుక అయిపోయింది ఇలాగా వాడు బతికిపోయాడు అని అనుకుంటూ కూర్చుంటాడు అక్కడ ఆ తర్వాత ఈ హృషికేశ్ వెళుతూ ఉంటారు ఈ భక్తులు ఈ హృషికేశ్ వెళ్ళిన భక్తులు అడుగునండి ఆయన అర్జునుడు అండి మొన్నటిదాకా అర్జునుడు ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఎలా మారాడు చూడండి పేరు మార్చేశాడు వేషం మార్చేశాడు మున్ననం కూడా చేయించాడు గుర్తుపెట్టేర లేదో ఆయనే ఆయన యుద్ధంలో మహాత్ముడు ఎంత గొప్పవాడు త్యాగం చేశాడు అని ఒక పెడతాడు దక్షిణ కూడా ఇస్తాడు ఇంకొక ఆయన ఆ త్యాగవాన్ అమహమా అక్కడేమో యుద్ధంలో కర్ణుడు చూసి భయపడిపోయి వచ్చి ఉంటాడు ఇక్కడికి అని అంటాడు అనేప్పటికీ అర్జునుడు లేస్తాడు చూసుకో కాసుకో నువ్వు నీ కర్ణుని కూడా తీసుకుంటా రా ఏమిటనుకుంటున్నావో నేను ఆనిమోద పెడతాను ఈ ఈ విషయం తెలుసు ఆయన అంటాడు ఆ మాట నువ్వు తట్టుకునేవో వాళ్ళు అలే ఆటలు మాటలు అంటారు ఒక అపనంద వేస్తారు ఏవో ఈ మధ్యన బాగా అప్పులు పది లక్షలో పన్నెండు లక్ష అప్పులు చేసేసి ఆ డబ్బులు ఇవ్వడం మానేసి వచ్చి సన్యాసం కూర్చుకుని ఉంటాడనో ఇలాగంటే ఓ అపనంద వేస్తారు లేకపోతే వీడికి భార్యకేదో పడక సన్యాసం తీసుకున్నాడనో ఏదో వేస్తారు అపనంద వేస్తారా నీకు నేను ప్రూవ్ అని చెప్పేసి వీడు కోపంగా ముందుకు వేసాడు అనుకోండి అడుగు హీ విల్ డూ దాట్ అండ్ శ్రీకృష్ణ నోస్ ఇట్ అంచేతనే చెప్పాడు అర్జున నీకు పనికిరాదురాది దానికి టైం ఉంది ఇంకా అప్పుడే ఎందుకు నీకు ప్రస్తుతం నువ్వు నీ కర్తవ్యకర్మని చేసుకో అని చెప్పాడు కాబట్టి దేనికి కూడా ఒక సందర్భం ఉంటుంది కదా నేను ఈ కథ మీకు చెప్పాను ఏమిటా కథ అత్తగారు కోరలతో చెప్పింది పొయ్యి వెలిగించు దాని మీద గిన్నె పెట్టు నీళ్లు పోయి బియ్యం పోయి మూత పెట్టు మంట పెట్టు అది చక్కగా ఉడికిన తర్వాత ఆ అన్నం వార్చేసుకుని అన్నం పక్కన పెట్టుకుని అదే విధంగా కూడ కూడా ఉండేసి ఆ తర్వాత జాగ్రత్తగా పొయ్యిలో మంట నీళ్లు చల్లేసి ఆర్పేసేవి అని చెప్పింది అత్తగారు చెప్తే కోడలు ఉంటుంది ఎలాగో ఆర్పేసి దానికి అసలు వెలిగించడం ఎందుకు ఇవి అర్జునుడు అంతటి బుద్ధివంతుడు ఎలాగో అర్హులు వారిస్తేలాగా ఆ విధంగానే సన్యాసంలో ఏం చేస్తారు సర్వకర్మ పరిత్యాగం చేస్తారు సర్వకర్మ సన్యాసం చేస్తారు దట్ ఈస్ సన్యాస సన్యాస ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ కర్మలను అన్నిటినీ పరిత్యగించుట దట్ ఈజ్ సన్యాస ఇల్లు వదిలిపెట్టాం వాకిలు వదిలిపెట్టాం కాదు కర్మలను పరిత్యాగం చేయటం ఆ కర్మ పరిత్యాగం చేసి కూర్చుంటాడు వీడు కర్మ పరిత్యాగం ఎప్పుడు చేయాలి కర్మలను అనుష్ఠించి వాటి వల్ల లభించే ప్రయోజనాన్ని పొందిన తరువాత కర్మపరిత్యాగం చేయాలి ఆ పరిపక్వత వచ్చాక కర్మ పరిత్యాగం చేయాలి మీడు రజోగుణం నుంచి సత్వగుణంలోకి ఎదిగాక కర్మ పరిత్యాగం మనస్సు నిండా రజోగుణం పెట్టుకుని కర్మపరిత్యాగం చేస్తే సన్యాసం తీసుకున్నాడు అనుకోండి సన్యాసం అయిన తర్వాత కూడా కర్మలే చేస్తూ ఉంటాడు లేకపోతే కర్మలు చేయడానికి వీలు లేదని మీరు రూల్ పెట్ట సన్యాసం ఉంటే మరి కర్మలు చేయకూడదు కదా ఊళ్ళో పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి చేయాలి కదా రజోగుణం ఉంటాయి లేకపోతే దెబ్బలాడుతూ ఉంటాడు ఎవరితోటో లేదా ఎవరినో ఏదో అంటాడు ఆ రజోగుణం వాడిని కూర్చొని కాదు సత్వగుణం అంటే హార్మోని రజోగుణం ఈజ్ యాక్టివిటీ ఇంటెన్స్ యాక్టివిటీ సన్యాసం హార్ రజోగుణం వాడికి పనికిరా సన్యాసం చాలా పరేష చాలా డేంజరస్ కూడా కాబట్టి కర్మ సందర్భం ఉన్నప్పుడు కర్మలు చేసుకోవాలి దట్ ఈజ్ వన్ ఇష్యూ నెంబర్ వన్ నెంబర్ టూ ద మెయిన్ థింగ్ ఈజ్ ఆత్మ జ్ఞానం సన్యాసం కాదు మెయిన్ థింగ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఇక్కడ నుంచి ఏదో శాలివాహన ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది ఇంకా అదే అని పట్టుకోక్కర్లేదు మెయిన్ థింగ్ ఈజ్ గోయింగ్ టు విజయవాడ మే నాట్ గో బై దట్ ఎక్స్ప్రెస్ యు మే గో బై కార్ యు మే ఫ్లై యు మే డూ సో మెనీ థింగ్స్ ద మెయిన్ థింగ్ ఈజ్ గో టు విజయవాడ సో ఆ విధంగా ఆత్మజ్ఞానం ముఖ్యంగాని ఫలానా రంగే ముఖ్యం అని కాదు చిన్నపిల్లాడు ఒకడున్నాడు ఆ పిల్లాడు అంటాడు నేను బ్లూ కలర్ రైలు ఎక్కుతాను ఈ కలర్ రైలు నేను ఎక్కువ అంటే అప్పుడు తమి నేను విజయవాడ స్టేషన్లో ఉండగా చూశాను తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చింది అన్నీ బ్లూ కలర్ పెట్టెలు వీడు ఎక్కి ఈ మామూలు గ్రే కలర్లో ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి వాటిలో అందమేం కనపడలేదు వాడిగా బ్లూ కలర్ పెట్టి ఎక్కుతానంటే అది తల్లి అంటుంది ఈ రైలులో మనం ఎక్కిదంటే వీడు ఏడుపు అలా ఉండకూడదు అది అనవసరం ఆత్మజ్ఞానము ముఖ్యము ఆత్మజ్ఞానం కావాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కావాలంటే కర్మానుష్ఠానము తప్పదు కాబట్టి ఇంతకు ముందు వాకంలో స్వరాజ్యం ప్రాప్నోతి విజ్ఞానాదేవి ఆప్నోతి స్వరాజ్యం ఆ ఉపాసన వల్ల దానివల్ల వచ్చేటువంటి జ్ఞానము ఉపాసనము ఉపలబ్ధి రెండు చెప్పారు ఆ ఉప వ్యాహృత్యుపాసన ప్రకరణంలో ఇక్కడే ఉన్నది ఆత్మస్వరూపము హృదయ కూహర మధ్య అని చెప్పారు కదా హృదయ హృదయ ఆకాశ అక్కడ ఉన్నది దాన్ని తెలుసుకోవలను దాని ఎందుకు పరినిష్ఠితుడే ఉండవలను ఉంటే ఏమవుతుంది ఆప్నోతి స్వరాజ్యం ఏమో స్వరాజ్యం అనే మహాఫలం లభిస్తుంది అని చెప్పారు సో విజ్ఞానాదేవ ఆప్నోతి స్వరాజ్యం ఇత్యుక్తత్వాత్ అని ఇంతకుముందు చెప్పబడి ఉండుట వలన ఇంకైతే విజ్ఞానాన్నే పట్టుకుంటే పోలేదు కదా పోతుంది కదా ఈ శ్రౌత స్వార్థ కర్మలు ఎందుకు శ్రౌత కర్మలు అంటే వైదికమైన యజ్ఞయాగాదులు సంధ్యావందనం కూడా అగ్నిహోత్రాదులు శ్రౌత కర్మలు సంధ్యావందనం స్మార్తకర్మ శ్రౌతం మీద ఆధారపడిన స్మృతిచుక్తమైనటువంటి కర్మ సో కొంత వైదికం కూడా కొంత శ్రౌతం కూడా ఉంది దాంట్లో ఎనీవే సో పూజా ఇత్యాదులన్నీ స్మార్థకర్మలు ఈ శ్రౌత కర్మలు స్మార్థకర్మలు అంటే వేదంలో చెప్పబడినవి స్మృతి గ్రంథములలో చెప్పబడినవి కర్మలు అనమాట ఈ కర్మలు వీటిని అనవసరం కర్మణం ఆనర్ధక్యం ప్రాప్తం ఇది వేస్ట్ ఎందుకంటే మోక్షం ఎలా వస్తుంది బ్రహ్మజ్ఞానం వల్ల స్వరాజ్యం అంటే మోక్షం బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది ఇగో ఇక్కడ ఆత్మనిష్ట వల్ల లేకపోతే ఆత్మస్వరూప పరిజ్ఞానం వల్ల శ్రవణాదుల వలన అది లభిస్తుంది ఓకే లేటెస్ట్ టు దీ వల్ తీసుకర్మా ఈ శ్రోత స్మార్త కర్మలు అనవసరం మనకు అనవసరం ఇంకోళ్ళకి ఎవరికైనా కావాల్సి చేసుకోమనండి మాకు అక్కర్లేదు అని అనుకుని పోవచ్చు అలాంటి ఇది ప్రాప్తం ఇత్యత అలా అవ్వకూడదు తన్మా ప్రాపత వాడు ఇంకా తయారు కాలేదు అటువంటి వాడికి తన్మా ప్రాపత ఏది కర్మలకు ఆనర్ధక్యము అనే నిర్ణయానికి వాడు రాకూడదు ఒక ఆయనతో అన్నాడు ఏమన్నా మనస్సులో ఇంకా అధర్మాన్ని తప్పు పని చేయాలనేటువంటి ఆ సంకల్పం పోలేదండి అంటే ఇప్పుడు నేను చెప్పాను మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసేయండి పేకాటా క్లబ్కి వెళ్ళి ఆడుకున్నారా అది కూడా మానేయండి అనేవో నేను కొన్ని సూచనలు ఇచ్చాను కొన్ని నెల పోయిన తర్వాత ఆయన సిన్సియర్ మనిషి ఆయన అన్నారు ఈ మీరు చెప్పినవన్నీ చేయడానికి మనస్సు ఇంకా అటువైపేలాగుతూ ఉందండి అని చెప్పాను ఇప్పుడు నేనేం చేయాలి ఆయనకి నేనేం చెప్పానంటే మీరు కొంత ధర్మాచరణం చేయండి అలా చెప్తోంది శాస్త్రం మనస్సులో అనుచితమైన కర్మను చేయాలనే సంకల్పం ఉదయిస్తూ ఉన్నంతకాలము నువ్వు ధర్మాన్ని చేయాలి ధర్మాచరణము అంటే పూజలు చేయటం వ్రతాలు చేయటం తీర్థయాత్రలు చేయటం నదీ స్నానం చేయటం ఇవన్నీ చేయాలి సపోజ్ చూస్తే అధర్మము అన్నట్లయితే ఇంకా దాన్ని చేయాలనే దృష్టి కూడా నాకు కలగదు అని మీరు అన్నారనుకోండి మీరు ఇంక ఈ తీర్థయాత్రలు వ్రతాలు మీరు చేయక్కర్లేదు సో కర్మాచరణము అన్నది మనస్సు యొక్క పవిత్రతను బట్టి ఉంటుంది మనస్సులో రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ ధర్మం దృష్టి పోదు కానీ ఫలానా వాళ్ళ మీద ప్రేమ ఫలానా వాళ్ళ మీద ద్వేషం ఇవి వదలటం లేదు అని ఇంకొకటి అంటే వాడికి ఏం చెప్తాం కర్మలు చేయమని చెప్పాం వాడికి చెప్పే సలహా ఏంటంటే ఉపాసన చెయ్యి ఒక మంత్రం తీసుకుని జపం చెయ్యి మీకు అది లాభిస్తుంది ఉపాసన చేయటం వల్ల మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు తగ్గుతాయి కర్మలు చేయటం వల్ల మనస్సులో ఉండే అధర్మ ప్రవృత్తి తగ్గుతుంది సో ఆర్ యూ సపోజ్ చూసే దెర్ ఈజ్ నో అధర్మ ప్రవృత్తి ఇన్ మై మైండ్ నాకు అధర్మం మీద ప్రసక్తే లేదు అసలు అధర్మం అంటే నేను దూరంగా ఉంటాను తర్వాత బయోడవమానం చేసేటమే ఈ రాగద్వేషాల మీద నాకు అంత పెద్ద పట్టుదల లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బదలాలేనా అనే దృష్టి నాకు లేదు రాగా తుల్య నిందాస్థుతి మౌని అన్నట్టుగా నేను ఉండగలను ఓకే అంటే నువ్వు అప్పుడే ఉపాసన యొక్క ఫలం కూడా నీకు లభించింది ఓకే మరి ఇప్పుడు ఏమిటంటావు నేను సన్యాసించాలనుకున్నాను ఎందుకు అది సన్యాసం గృహస్థంగా ఉండు హాయిగా కులసగా ఉండు సన్యాసంలో అనేక కష్టాలున్నాయి ఈ కష్టాలన్నీ నీకు ఎందుకంటే అదే సన్యాసమే నాకు కావాలండి అనే పూర్ణ వైరాగ్యం ఉందని వాడి గురువుగారికి తోస్తే అప్పుడు కొంతకాలం వీడిని టెస్టింగ్లో పెట్టి అప్పుడు సన్యాసం ఇస్తారు అప్పుడు అంతదాకా సన్యాసం అక్కర్లేదు తర్వాత ఇంకోటి అప్పుడు కూడా సన్యాసం ఈజ్ నాట్ ది గోల్ గోల్ ఈజ్ ఆత్మజ్ఞానం కాబట్టి తన్మాత్ర ఎట్టి పరిస్థితులలోనూ మానవులకు కర్మల ఎందు ఉపాసనల భావం కలగద్దు అవి ఎంతవరకు అవసరమో అంతవరకు వాటిని మనం పోషించుకోవాలి అంచేతనే కరెక్ట్ ఇంటిగ్రేటెడ్గా ఉండాలి అప్రోచ్ ధర్మము సార్వభౌమంగా ఉండాలి అంటే అన్ని భూమికల ఎందు వర్తించీదిగా ఉండాలి పిడికి బియ్యానికే ఒకే మంత్రం పెట్టకూడదు అంటే సర్వకర్మ సన్యాసము ఇట్ ఈస్ ది సొల్యూషన్ ఫైనాన్షియాల్ ప్రాబ్లమ్స్ అనే సన్యాసం కూర్చేసి కూర్చుంటే నథింగ్ విల్ హ్యాపన్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సన్యాసం తీసుకుంటే ఇట్ వర్క్స్ ఇట్ ఇట్ యాక్సలరేట్స్ ఏ ప్రాసెస్ సన్యాసం ఊరికే యాక్సలరేషన్ బేసికల్గా గృహస్థిగా ఉండి వానప్రస్థులుగా ఉండి చేసుకుంటే చాలు కాబట్టి తన్మా ప్రాపత ఈ కర్మలయందు ఉపాసనలయందు మానవునకు ఎటువంటి నిరాదరణ కలుగరాదు ఎక్కడో కొన్ని వాక్యాలు కనపడుతూ ఉంటాయి జ్ఞానాదేవహి కైవల్యం అని జ్ఞానం చేత మాత్రమే మోక్షము నహి జ్ఞానేన సదృశం పవిత్ర మహ విద్యత శ్రీకృష్ణుడు జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది పావనమైనది మరొకటి దిగ్గి వాళ్ళకి నేను గంగలో స్నానం చేయను గోదావరిలో స్నానం చేయను పూజ చేయను దేవుడు అక్కర్లేదు అన్ని మనిషిని తగ్గిన పెట్టను అని దట్ ఈస్ నాట్ ది ఐడియా జ్ఞానము పాత్రమైంది అంటే కర్మలు వాటి స్థానం వాటికుంటున్నాయి కాబట్టి ఆ వాక్యాన్ని చూసి ఎవడో కూడా మోసపోరాదు క్రాపత ఇది కర్మణాం పురుషార్థం ప్రతి సాధనత్వ ప్రదర్శనార్థం కర్మలకి పురుషార్థం గురించి సాధనత్వము కలదు అంటే పురుషార్థాన్ని పొందటంలో కర్మలు సాధనలు ఏ పురుషార్థము అంటే పరమ పురుషార్థమే వేసుకోండి కామను ఉందండి కామనుండే కామను సిద్ధించాలంటే కర్మ చేయాలక్కర్లేదా అర్థం ధనం కావాలంటే కర్మ చేయాలక్కర్లేదా ధర్మం అంటే పుణ్యం పుణ్యం కావాలంటే కర్మ చేయాలక్కర్లేదా కాబట్టి ఆ మూడు పురుషార్థాలకి కర్మలాగూ కావాలి మోక్షానికి కర్మ అక్కర్లేదు అక్కడే మోక్షానికి అంతఃకరణము పూర్తిగా శుద్ధమైన వానికి కర్మ అక్కర్లేదు నీ అంతఃకరణం శుద్ధమైందా అంటే ఇంకా కాలేదు నైత్య కర్మలు చెయ్యి కాబట్టి అక్కడ కూడా పరమ పురుషార్థమైన మోక్షమునకు కర్మలు ఉపాసనలు పరంపర సహకారీ సాధనాల కింద మనకి వర్తిస్తూ ఉంటాయి జ్ఞానము ముఖ్య సాధనము ఇవి పరంపరగా మనిషిని ప్రిపేర్డ్నెస్ కింద తయారీ చేయటంలో ఇవన్నీ అవసరమే కాబట్టి అందుకోసమని ఇహ ఉపన్యాస ఆ కర్మల యొక్క స్వరూపాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనే ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఇది జ్ఞానకాండ జ్ఞానకాండలో కర్మల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఉపనిషత్తులు కేవలము సన్యాసుల కొరకు మాత్రమే అనుకోకూడదు ఉపనిషత్తులు గృహస్థులకి అన్ని ఆశ్రమాల వారికి అవి సహకరిస్తాయి సో ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ భాష్యం ఋతమితి వ్యాఖ్యాతం సో రుతం ఋతం అంటే ఋతం మే భూయాత్ అని అర్థం నాకు ఋతము ఉండుగాక అని అర్థం చెప్పబోతున్నారు శంకరులు భాషల్లో చెప్తారు సో ఏమిటి ఋతము అంటే వ్యాఖ్యాతమైతే ఉంది అది ఏమిటో చెప్పాము ఋత వదిలుంది కదా అక్కడ చూసుకోండి ఏదైనా అంటే అక్కడ ఏమని శాస్త్రాన్ని బట్టి ఇది నా కర్తవ్యము అనే నిశ్చయం కలిగింది ఆ నిశ్చయాన్ని వాడు ప్రాక్టికల్గా జీవితంలో అనుష్ఠిస్తాడు శాస్త్రం ఏమని చెప్తుందంటే నీవు పరుషంగా మాట్లాడరాదు అని చెప్తాను సో దా వాడు అది నిశ్చయం చేసుకున్నాడు ఓ శాస్త్రం అలా చెప్తాను జిఫ్పామె మధుమత్తమా మధు బదిష్యామి అని ఇలాగా కాబట్టి నేను ఎప్పుడూ పరుషంగా మాట్లాడను అని వాడు నిశ్చయం చేసుకుంటాడు నిశ్చ నిశ్చయం చేసుకుని జీవితంలో ఆ నిశ్చయాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు దాన్ని రతము అంటారు సో శాస్త్ర శాస్త్రం వలన ఇది కర్తవ్యము అని బుద్ధి ఎందు నిశ్చయం చేసుకుని ఆ నిశ్చయం చేసుకున్న కర్తవ్యాన్ని వాక్క అయితే వాగ్రూపంగాను కర్మ అయితే కర్మేంద్రియముల ద్వారాను జీవితంలో అనుష్ఠిస్తుట దానికి రథము అని పేరు అదంతా మనం చూసాం అక్కడ ఆ రథం నా జీవితంలో ఉండాలి రత సో ప్రారంభమే కర్మ థతం కర్మ అందుకోసం ఆ వివరం వల్ల అయినా ఉపోద్ఘత గ్రంథం వల్ల చెప్పారు తర్వాత స్వాధ్యాయ అధ్యయనం ప్రవచనం అధ్యాపనం బ్రహ్మయజ్ఞో వా ఏతాని ఋతాదీని అనుష్ఠేయాన్ని ఇది వాక్యశేష వాక్యం పూర్తవ్వలేదు కదా ఋతము స్వాధ్యాయము ప్రవచనము అని ఉంది ఋతంచస్వాధ్యాయం అండ్ ఉంది ఋతము స్వాధ్యాయము ప్రవచనము కూడా ఫుల్ స్టాప్ ఏంటంటే అలా అయితే ఎలాగో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే అలాగ వెర్బేదో చెప్పొద్దా వాక్యశేష వాక్యాన్ని పూరించండి పూరించద్దా అంటే అనుష్ఠేయాని అని పూరించుకోండి అనుష్ఠేయాని వాక్యశేష అనుష్ఠేయములు అంటే అనుష్ఠించదగ్గవి అంటే జీవితంలో నాకు ఋతము కావాలి ఋతము ఉండాలి అని అర్థం దానికి స్వాధ్యాయ అంటే వేదాధ్యయనము అధ్యయనం ఉండాలి వేదాధ్యయనము అంటే పోనీ భగవద్గీత అలాంటి విష్ణు సహస్రనామము ఇటువంటి అధ్యాయం మోక్ష శాస్త్రాధ్యయనము అని పేరు స్వాధ్యాయాన్ని మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయడం కొంతమంది అంటారు మేము ఫిజిక్స్ చదివేవండి కెమిస్ట్రీ చదివేవ్వండి ఇది కూడా స్వాధ్యాయం ఆది స్వాధ్యాయం అవ్వదు అనాత్మ విద్య స్వాధ్యాయం అవ్వదు అనాత్మ విద్య కదా అది దానికి విలువ దానికి ఉన్నది కాదండి ఫిజిక్స్లో ఆ ఈశ్వరుని విభూతే నాకు దర్శనమిస్తోంది అంటే దాని ఇట్ ఈస్ ఓకే అది స్వాధ్యాయ ఆ మాట వాడు అనగలగాలంటే వాడు ఇంకా కొంత భగవద్గీత అది చదువు ఉండాలి లేకపోతే అనలాడు ఆ మాట ఫిజిక్స్లో ఈశ్వరుడు గోచరించాలంటే వాడు స్వాధ్యాయం చేసిన వాడు ఉండాలి వాడు మన క్లాస్ అటెండ్ అయ్యి ఉండాలి అది మన క్లాస్ అటెండ్ అవ్వడం అంటే స్వాధ్యాయం పొందండి నేను ఏదో కాదు మన క్లాస్ కాబట్టి ఇంకో క్లాస్ వాట్ ఎవర్ సో స్వాధ్యాయము అంటే ఆత్మవిద్య మోక్ష విద్య అది జీవితంలో ఉండాలి మిగతా విద్యలు అన్నీ ఉంటే చాలా మోక్ష విద్య కూడా ఉండాలి ఎందుకంటే మిగతా విద్యలు దే టేకస్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆ తర్వాత దే కెనాట్ హెల్ప్ రియల్ సిచ్యువేషన్లో దే కెనాట్ హెల్ప్ మనిషి జీవితంలో రెండు ఉంటాయి పెర్సన్ విట్నెస్ అని రెండు ఉంటాయి పెర్సన్ ఈజ్ ది అవుటర్ self. విట్నెస్ ఈజ్ ది ఇన్నర్ self. యూనివర్సిటీ ఎడ్యుకేషను ఆ పెర్సన్కు ఉపయోగపడుతుంది అవుటర్ సెల్ఫ్కి ఉపయోగపడుతుంది విట్నెస్కి ఉపయోగపడుతుంది అసలు విట్నెస్ అనేది ఒకటి ఉంది అని ఇన్నర్ సెల్ఫ్ తెలియాలంటే మీరు వేదాంత క్లాస్ అటెండ్ కావాలి తర్వాత శ్రీకృష్ణుడు పెర్సన్ ఉద్దేశించి ఏమీ చెప్పడం విట్నెస్ని ఉద్దేశించే చెప్తాడు పెర్సన్ అంటే ఇప్పుడు వన్ హూ ఐడెంటిఫైజ్ విత్ ది బాడీ అనుకోండి వాడికి శ్రీకృష్ణుడు చెప్పి ఏముందండి అశోచ్యానం నువ్వు శోచిస్తామని చెప్పగలుగుతాడా గతాసు నగతాసు వస్తే నాను సోచింది పండిత అంటే హీఈస్ అడ్రస్ వాట్ హీఈస్ అడ్రస్ దిన్నర్ సెల్ఫ్ హీఈస్ అడ్రస్ దట్ ఫోకస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ పవర్ ఇన్ దిస్ బాడీ దట్ లైఫ్ ఆ ప్రాణశక్తి ఆ జ్ఞానశక్తి ఆ రెండు ఎక్కడి నుంచి ఉదయం ఆ ఆత్మ చైతన్యం దాన్ని ఉద్దేశించి నాయన అదిరాని యొక్క స్వరూపం దానికి నాశనం లేదు అని చెప్తున్నాడు యూనివర్సిటీలో అయితే ఏం చెప్తారు ఎనాటమీ ఫిజియాలజీ అవన్నీ దేనికి ఉంటాయి ద పెర్సన్ విల్ హ్యావ్ పెర్సన్ ఈజ్ ఎన్ ఐంటిటీ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ దేర్ ఫర్ పెర్సన్ మొత్తం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా పెర్సన్కుంటుంది విట్నెస్ అనేది ఒకటి ఉందని కూడా మీకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో తెలవదు సైకాలజీలో కూడా తెలవదు సైకాలజీ ఈజ్ మెంట్ ఫర్ పెర్సన్ మరి ఇంక విట్నెస్ ఈ ఇన్నర్ సెల్ఫ్ గోల్ ఎక్కడండి అంటే మీరు వేదాంతానికి వస్తేనే తెలుసు దానికి స్వాధ్యాయము అని పేరు స్వా స్వా ఇన్నర్ సెల్ఫ్ అంటే అవుటర్ సెల్ఫ్ సో స్వస్య కాబట్టి ఆ స్వాధ్యాయము అధ్యయనము ద ఇన్నర్ సెల్ఫ్ ప్రవచనము స్వాధ్యాయ ప్రవచనే ద్వివచనం కదా సో ప్రవచనము అంటే అధ్యాపనం అంటే ఇంకోహళ్ళకి పాఠం చెప్పుట అమంటే ఇలా పెట్టేస్తే కొంతమంది పాఠం చెప్పరు వాళ్ళు ఏమైపోతారు కాబట్టి ప్రవచన శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉంది బ్రహ్మయజ్ఞో వా బ్రహ్మయజ్ఞం అనే కర్మ ఒకటి ఉంది వేదం చదువుకుంటే నేను చదువుకున్నాను మీకు బోధిస్తున్నాను ఒకప్పుడు నేను చదువుకున్నాను బోధించే పరిస్థితి లేదు నేను చదువుకున్నటువంటి ఆ వేదాన్ని నేను నిత్యము పారాయణ చేసుకుంటూ ఉంటాను బ్రహ్మయజ్ఞం అంటారు దాన్ని ఆ వేదాన్ని అలా పారాయణ చేయటం వేదాన్ని అలా వల్లి వేసుకుంటూ ఉన్నాం దాన్ని బ్రహ్మయజ్ఞము అంటారు సో దా దానికి ఒక కర్మ బ్రహ్మ అంటే వేదరూపమైన యజ్ఞ యజ్ఞం వేద పారాయణ రూపమైన యజ్ఞం సో ఏం చేస్తారంటే యజుర్వేదంలోంచి ఓ పన్నం ఒక ప్రశ్న విషయత్వ జయత్వాన్ని మొదలు పెట్టే నిమిషాల్లో ప్రశ్న అయిపోతుంది అలాగే వేదాంగములు కొన్ని కొన్ని కౌమిది కూడా వస్తుంది కొద్దిగా రెండు మూడు సూత్రాలు ఈ వేదాంగములకు సంబంధించినవన్నీ చెప్పేసి అక్కడికి బ్రహ్మయజ్ఞం అయిపోయింది ఇరవై నిమిషాలు డైలీ చేస్తూ ఉంటాడు ఇలాగ సో ఎనభై రెండు రోజుల్లో మొత్తం వేదం అంతా పూర్తవుతుంది మళ్ళీ సెకండ్ ఆవృత్తి అలాగే చెప్పుకుంటూ ఉంటాయి దాని పేరు బ్రహ్మయజ్ఞం సో దాన్ని ప్రవచనము అంటారు కాబట్టి జీవితంలో వేదాన్ని అధ్యయనం చేయడము దాన్ని నిలబెట్టుకోవడము లేదా అధ్యయనం చేసి అధ్యాపనం చేయటము వృతము ఆ వేదంలో చెప్పినటువంటి కర్మలను తెలుసుకుని అనుష్ఠించుట వేదం వల్ల వేసని చెప్పిస్తే దాంట్లో ఏముందో మాకు తెలియదు ఒకవేళ తెలిసింది మా జీవితంలో లేదు అన్నట్టు ఉండకూడదు వృతం కూడా ఉండాలి సో ఋతంచ ప్రవచనే ఏతృపాదీని అనుష్ేయానీ వాక్యశేషి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాద పూర్ణమెవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం గురుభ్యో నమీ ఓం తత్స